కీర్తన సంఖ్య నాలుగు వందల యాభై నాలుగు నరసింహ రామకృష్ణ నమో శ్రీవెంకటేశరుగా నా శత్రుల సంహరించవే బావతిట్లకు శిశుపాలుని జంపిన ఏవకోపకాడవు నేడెందువోతివి నీవాడనని నన్ను నిందించి శత్రువును చావగొట్టి వానిట్టే సంహరించవే దాసుని భంగించేటి తరి కశ్యపు జంపిన ఈశుకోపకాడవిపుడెందు మేసుల నీలాంఛనాలు మించి నన్ను దూషించే శాసించే శత్రువును సంహరింపవే కల్లలాడి గూబ ఇల్లు గైకొన్న గద్దం జంపిన ఎల్లగా ఈ ఇల్లిద్రీవెంకటేశి పాటలు జల్లన దూషించు శత్రువును సంహరింపవే